నే చేస్తా నేను చేయకుండా ఉండలేను కదలకుండా ఉండలేను ఊరకుండలేను సరే బాబు కర్మయోగం సేవాయోగం చేయనైనా ఎవరు చేయద్దన్నారు నిష్కామ కర్మయోగం కర్మయోగానికి సంబంధించిన రెండే రెండు మాటలు ఏమిటి నిష్కామ కర్మయోగం శుద్ధ బుద్ధి ఈ రెండు కర్మయోగం వల్ల లభిస్తాయి శుద్ధ బుద్ధి నిష్కామ కర్మ ఈ రెండు చేస్తే ఆచరణలో ఉంటే అలాగా నువ్వు సర్వభూత హితేరత పరోపకారార్థం ఇదం శరీరం ఈ రెండు గనక చేస్తే కర్మయోగం ఇలా జాగ్రత్తగా మనం గమనిస్తే మూడు రోడ్లు ఆరు కనబడుతున్నాయి మనం నాలుగోది నాలుగో భాగం ఏమిటి పరం దానికి సంబంధించి ఏమిటి పరము పరాత్పరం ఈ రెండు నిర్ణయం అయితే కైవల్యం యాజ్ సింపుల్ యాజ్ ఇట్ కాబట్టి ఓ వేదాంతం అంటే ఈ ప్రపంచంలో ఉన్న శాస్త్రాలన్నింటినీ మనం నెత్తిమీద మోస్తున్నాం అని అనుకుంటే అప్పుడు మనం గాడిదైపోతాం గుర్రంకో ఈ శాస్త్రం వల్ల బరువు అంతా మనం నెత్తి మీదకి ఎక్కేసింది అనుకోండి అప్పుడు ఏమైపోతాం అప్పుడు పేద బరువు మోసుకుంటూ భారంతో వంగిపోయి నడుస్తాం మన నెత్తి మీద బరువు పెట్టుకుంటే ప్రయోజనమే ఉంది కాబట్టి శాస్త్ర సారాన్ని అవగాహన చేసుకోవాలి ఒకటేమో సాధన చేయాలి రెండేమో అవగాహన చేసుకోవాలి మూడోది ఏం చేయాలి లక్షణాన్ని పట్టుకోవాలి నాలుగోది ఏం చేయాలి నిర్ణయం చేయాలి ఐదోది ఏం చేయాలి నిర్ణయం చేసి వాడు లేడని తెలుసుకోవాలి యాజ్ సింపుల్ ఐజ్ ఇట్ జీవితాన్ని సింప్లిఫై చేసేయండి బాబు వాడికి ఓ విస్తారంగా చెప్పుకుంటూ పోతున్నారు ఎంత విస్తారంగా చెప్తా మా వల్ల ఎక్కడ అవుతుంది అని అనుకునే వాళ్ళకి సరే ఐదు మాటలు చెప్తానయా బాబు ఒకటేంటి జాగ్రత్తగా సాధన చెయ్యి రెండు సాధన చేసేటప్పుడు నీకేముండాలి అవగాహన ఉండాలి అవగాహన లేకుండా సాధన చేస్తే వెయ్యేళ్ళు చేసినా సరే పని జరగదు లక్ష్య సిద్ధి జరగదు అర్థమైందా ఎప్పటికీ వాడు అక్కడే ఉంటాడు అంతే కాబట్టి సాధనతో పాటు అవగాహన ఉండాలి అవగాహన అయితే ఏమిటండి నాకు ప్రయోజనం లక్షణం జరుస్తుంది లక్షణం నీకు తెలియలేదు అప్పుడు ఎంత అవగాహన ఉన్నా ఏమిటి ప్రయోజనం నాకు వంటంతా వచ్చండి ఉప్పేదో జరిగి పందారేదో జరిగింది ఉప్పు ఏదో పంచారేదెటా తెలుస్తుంది అంటే లక్షణాన్ని బట్టి తెలుసు నాకు అవగాహన ఉందండి బాబు అంతా అసలు నాకు అంతా తెలుసు ఎట్టా అన్నం ఉండాలి తెలుసు ఎట్టా కూర ఉండాలో తెలుసు ఎట్టా పప్పు ఉండాలో తెలుసు అన్ని తెలుసు నాకు కానీ నాకు ఒకటే పెద్ద కన్ఫ్యూజన్ చిన్నప్పటి ఉప్పు ఏదో తెలీదు పంచారేదో తెలియదు లక్షణం తెలియదు అనమాట శరీరా బాబు పంచే ఉప్పు పంచారా కలిపేసి రెండు పట్టుకెళ్ళి చీమల ముందు పోయి చీమలు ఏం చేస్తాయి పంచార పట్టు ఉప్పు మిగిలించేస్తాయి చేయమ కొన తెలియడానికి వీడికి రాలేదన్నమాట సో కొద్దిగా ఆలోచించాలి లక్షణాన్ని పట్టలేని వాడు ఈ స్థాయిలో ఉంటాడు అనమాట నాకు అంతా అవగాహన అయిందండి కానీ ఇది మాత్రం నిర్ణయం కావట్లేదు నిర్ణయం అవ్వాలంటే ఏమి నీకు ముందు లక్షణం తెరాలి నిర్ణయం చేయలేకపోతున్నాడంటే అర్థం ఏంటంటే లక్షణం తెలియలేదు కాబట్టి మానవ జీవితంలో అతి ముఖ్యమైనటువంటి ఐదు లక్షణాలు ఏమిటయా సాధన ఉండాలి అవగాహన ఉండాలి లక్షణం తెలియాలి నిర్ణయం చేయాలి నిర్ణయం కూడా చేసేసానండి ఆయన చేయడానికి అక్కడేం లేదు చేసిన వాడు లేడో తెలుసుకోవడమే ఈ నిర్ణయం ఎవడైతే చేస్తున్నాడో వాడు లేని వాడు అనే దాన్ని సరే ఇంతేనండి ఆ రోజు చెప్తారా ఆ ఈ పరం అన్న నిర్ణయం కూడా ఎవడి కలిగిందో వాడు కూడా లేడరా నాయన ఆఖరి ఆఖరి మాట అనమాట చివరి మాట ఏమన్నా ఉంటే చెప్తారా కాస్త బేరాలు ఆడేటప్పుడు ఉంటా చూస్తూ ఉంటది ఏ చివరి మాట ఏమైనా చెప్పంటుంటాడు ఏ నీ చివరి మాట ఏంటే నాకు అర్థం కాదంటే పావుల దగ్గర బేర మొదలు పెడతాడు చివరి మాట చెప్పంటాడు ఏంటి నీ చివరి మాట అంటే ఇదే పరాత్పరం ఈ ఆడేవాడు లేడు పరం నిర్ణయం చేస్తున్నవాడు ఎవడో వాడు కూడా లేడు ఇది ఆఖరి మాట సరే ఇట్లా సులభంగా అర్థం చేసుకోవాలన్నమాట వేదాంతాన్ని అంతేగాని దాన్ని ఓ బ్రహ్మాండం బదలగొడినట్టుగా చేస్తే మన నిత్య జీవితంలోకి రాదు అది అది ఎప్పుడు అటకెక్కి కూర్చుంటుంది మాటి మాటిగా అటకమించి ఆ తాళపత్ర గ్రంథాన్ని దించాలి చదవాలి మళ్ళీ అటక మీద పెట్టాలి ఇదే గొడవ జీవితం అంతా ఈ ప్రయోజనం ఏముంది ఆచరించాలి ఆచరించాలంటే ఇంత సులభంగా ఉండాలి ఒకటి సాధన చేయాలి రెండు అవగాహన ఉండాలి మూడు లక్షణం తెలియాలి నాలుగు నిర్ణయం చేయాలి ఐదు నువ్వు లేనివాడు అని తెలుసుకోవాలి ఆరు లేనివాడని తెలుసుకున్నవాడేవాడు వాడు అసలు లేడు అని తెలుసుకోవాలి అయిపోయింది యాజ్ సింపుల్ యాజెక్ట్ ఇలా జాగ్రత్తగా చేస్తే ఈ పని చేయడానికి ఎంత టైం పడుతుందండి ఎంత టైం పడుతుందండి నీకు సామర్థ్యం ఉంటే వారు ఓ రెప్పపాటు ఎక్కువ సామర్థ్యమే కనుక ఉంది ఎందుకంటే ఉన్నది గుర్తించడమే కదా లేని దాన్ని తెచ్చే పని లేదు కానీ ఉన్నది గుర్తించడానికి ఇప్పుడు మనకి ఎన్ని అడ్డం వచ్చినాయి రాగద్వేషాలనే గోడలు అడ్డం వచ్చినాయి బాంధవాలనే కప్పు అడ్డం వచ్చింది ఇంద్రియ విషయాలనే కళాకాంతులు అడ్డం వచ్చింది ఇవి లేనివన్నీ నిర్ణయం చేసేస్తే నీకు స్వేచ్ఛ లభిస్తుంది కోహం బంధహ అన్నదానికి సమాధానం అనమాట ఈ కప్పు గోడ కళా కాంతుల వ్యవహారం ఉపమానం ఎందుకు చెప్పారయ్యా అంటే నువ్వు పోతురు